స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడ సరశక్తి మంతుడా జీవంగల్ల తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభ ఈ సమయం ఇచ్చిన రాత్రి కాలం బట్టి నీకు వందనాలు ప్రభ అయానికి రాని బిడ్డ తొందరగా నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి వచ్చిన పత ఆశీర్వదించండి మీరు బలపరచండి నాయన నీరాకడికి స్థిరపరచడదు ఏసుకృష్ణ నామంలో కుటుంబాలంతా రక్షింపబడాలా ఏసు ప్రభానికి వందనాలు పతొక్క కుటుంబంలో పతొక్క సేవ చేయును గాక బలమైన పాత్రగా వాడబడును కాక ప్రభ మీరే సహాయం చేయండి పాటల ద్వారా మీరు మైమ పొందండి ప్రభావాక్యత మీరు మాతో మాట్లాడి మైమ పొందమని నదడనే శ్రీ కృష్ణమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీ బు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితును ఏడాది దూడలనా వేలాది పొట్టనా ఏడాది దూడనా వేలాది నా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాదిన తొలంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా దులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భ ఫలమైన నా జ్యేష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భ ఫలమైన నా జ్యేష్ట పుత్రుని నీకి నాత్మ చాలునా నాత్మను త జీవయాగముగా నీకర్పణ చేసేదను నీకై జీవించేదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనై నాకై మరణించి తివిసిలువలో మరణ పాత్రుడనై నాకై మరణించి తివిసిలువలో కరుణూపీజీవమార్గాన నడి పించుమో ఏసయా కరుణూపీజీవమార్గాన నడి పించుమో ఏ నాత్మ్రాణమును జీవయాగముగా నీ కర్పణ చేసేదను నీకై జీవించెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితును విరిగినలిగిన బలి యాగముగను నృదయ మర్పితును విరిగి నలిగిన బలి ఆగముగను నా హృదయ మర్పితును రక్షణ పాత్రను చేబో నిత్యం నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేత్యము నిను వెడించెదను నాత్మ్రాణము సీవయాగముగా నీకర్పణ చేసేదను నీకై జీవించెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితును ఈ గొప్ప రక్షణ నాకేచినందుకు నేనేమి చెల్లితును ఈ గొప్ప రక్షణ నాకే నేనేమి చెల్లించును కపట నటనలు లేనాటి హృదయాన్ని నీకే చాలునా కపట నటనలు లేనాటి హృదయాన్ని నీకే చాలునా నాత్మ చాలునామ్రాణము సీవయాగముగా నీకర్పణ చేసేదనూ నీకై జీవించేదనూ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రేజ్లా థ్యాంక్ యూ సిస్టర్ అందరికీ ప్రేజ్ లోస్తు నామంలో మన వాక్యం ధ్యానించుకుందామా ఐజయ 66, సిక్స్ ఫస్ట్ బర్స్ ఏషియా సిక్స్టీ సిక్స్ లో ఒకటి అరవై ఒకటి ప్రార్థం చేసి అందరూ కలికుంటే ప్రార్థన పరిశుద్ర ప్రేమల దేవా కృపల తండ్రి దేవాయిస్సు ప్రభానికి లేక లేని కృతజ్ఞతా స్తోతులు స్తోత హళణీ రజ పరిశుద్ధ్ర ఒక సర్వశక్తి మంతుడ దేవాయసు ప్రభా మమ్మల్ని నందరిని రక్షించుకున్నందుకు నీకు లెక్కలేని బంధనైన ప్రభావ కృతజ్ఞతలు పెట్టండి దేవా మా ప్రతి పాపాన్ని శాపాన్ని ఏజుకృసి యొక్క రక్తం చేత కడిగిపోయిన ప్రభా మమ్మల్ని క్షమించండి తండ్రి దేవాయజు ప్రభావ మరి యొక్క సమయంలో ప్రభా నీ యొక్క ప్రార్థన చేస్తున్న ప్రభా మరి నీ మహిమ ప్రభా నిన్ను స్తించటకు ప్రభా అనేకులు ఇక్కడికి రప్పించినందుకు నీకు వందన ప్రభా నీకు మహిమకారంగా ప్రభా నేను జీవించడాకు సాధించమని ప్రార్థిస్తుంది అదే రీతిగా ప్రభ నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించండి దేవాయశ్రు ప్రభ మరి నేనైతే నిలబడుతున్న ప్రభ మీరు నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తాం తండీ దేవనా ప్రవక్తలంతా ఎట్లా కూడా ప్రభా నీ యొక్క అధికారానికి మరి సాయపడ ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం తండి నీకేం తండ్రి మాత్మీ నెట్ల మీరు పండిత ప్రభా తాకి మరి స్వస్థపరిచని మా ఆత్మీయ కండి మాత్మించడం స్వస్థపరిచింది తండీ దేవాయశ్రీ ప్రభ మా నోటిని తాకి మరి స్వస్థపరిచిని నీ యొక్క జీవమైన వాకు ప్రభావ మా నోట్లో పెట్టమని ప్రార్థిస్తాం తండి అదే రీతిగా ప్రభుని యొక్క పరిశుద్ధాత్మకత నడిపింపు దయచేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి అయితే సిక్స్ టీ సిక్స్ ఫస్ట్ వచ్చిన చూసుకుంటే ఏవో ఇలాగో ఆజ్నిచ్చుచున్నారు ఆకాశమా నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టు ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది నాకు విషయము స్థానముగా మీరు కట్టించిన ఉద్దేశించినది ఏ పాటి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఏమని అంటే ఆకాశమా నా సింహాసనమా అని అంటుంది అంటే దేవుని యొక్క బిడలు దేవుని యొక్క బిడలు మరి నా సింహాసనమా దేవుని అందు భయభక్తి కలిగి వారిని దేవుడు ఆకాశం కిందికి అంటే ఆత్మీయంగా చూసుకుంటే ఆకాశానికి గుర్తింపు అనమాట సో అదే రీతిగా ఆ నా సింహాసనం అంటే ఆకాశమా నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటుంది అంటే దేవుణ్ణి మనము ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకునే నడుచుకున్న వారంతా ఎట్లుంటారంటే దేవునికి భయపడి లోబడి జీవించిన వారు ఆకాశంలో నక్షత్రం వల్లే ఎప్పటికీ ప్రకాశించున్నారనమాట అంటే నా సింహాసనము అంటే దేవుని యొక్క సింహాసనం వరకు పోల్చబడుతుంది నెక్స్ట్ భూమి నా పాదపీఠము అంటే భూమి అన్నప్పుడు ఈ యొక్క గొప్ప జనము ఆయన పాదపీటం అంటే దేవుని యొక్క కాల కింద ప్రతి వాళ్ళు నలుగబడాల్సిందే ఆయన కింద అందరూ తొక్కబడాల్సిందే ఎందుకంటే ప్రజలకు దేవుని యొక్క ప్రేమ చేత పెట్టే శిక్ష ద్వారా అనేకులు ఆయన సన్నిధికి చేర్చబడతారు ఎలా అంటే అతసాక్షులే ఆయన సన్నిధిలో ఉంటారు అది కూడా మనం ఈ వాక్యంలో ప్రతిదీ మనకు దేవుడు బాలపరుస్తుంటాడు ప్రతి విషయంలో సో ఇక్కడ కట్టేషించిన యొక్క సంఘం కోసం మాట్లాడబడుతుంది యొక్క వాక్యము ప్రతి సంఘాలు లోకంలో ఏ విధంగా జీవింపబడుతున్నాయి ఎట్లా జీవిస్తున్నాయి ఎక్కడ చూసినా చాలా రకాలుగా పట్టణం చూసుకుంటే వీధులలో చూసుకుంటే ఎక్కడ చూసినాము మనకు చేచస్ ఉన్నాయి లోకంలో ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి ఆ ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఆకాశమా నా సింహాసనం అంటున్నాడు భూమి నా పాదపీఠం అంటున్నాడు మరి అంటే మీరు నా నిమిత్తము కట్టెించిన ఇల్లు ఏ పార్టీదే అంటుంది ఇల్లు అన్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోండి మన ఆత్మ అని మనము ఆత్మీయంగా చూసుకుంటాము కానీ ఒక సంఘానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది అయితే మన విశ్రాంతి దేవుణ్ణిలో ఉంటేనే మనకు విశ్రాంతి ఆయన అంటాడు కదా సమస్త జన్ములు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటే విశ్రాంతి కలగడానికి స్థానం మనకి ఎక్కడా కావాలా దేవుని దగ్గరకు మనకు విశ్రాంతి ఆయన దగ్గర లేకపోతే విశ్రాంతి అనేది మనకు ఉండదు సో అదే రీతిగా ఇక్కడ థర్డ్ వచనంలో చూసుకుంటే సెకండ్ లో థర్డ్ లో చూసుకుంటే ఆవన్నీయు నా హస్తకృతములను అవి నా వలన కలిగినదని సెలవిచ్చుచున్నాడు ఎవడు దీ నలిగిన హృదయం గల నా మాటలు విని వణుకుచున్నారో వానినే నేను దృష్టించుచున్నాను ఇక్కడ దేవుడు ఏమని చెప్పినట్టే ఎవని నా హస్తములతో అంటే దేవుని యొక్క హస్తములతో కట్టబడిన వారు ఎవరు మనమే కదా కానీ ఈ లోకం ఎట్లా ఆలోచించేస్తుందంటే దేవుడు హస్తంలో కట్టిన వీళ్ళు లోక చూసుకుంటేనేమో వాళ్ళ చర్చస్ ని బిలీవ్ చేస్తారు కానీ ఆత్మీయంగా చూసుకుంటే ద ఫస్ట్ క్రియేషన్ ఓన్ హ్యాండ్స్ తో దేవుడు మనల్ని క్రియేట్ చేసింది అనమాట సో మనం ఒక సంఘము నువ్వు ఒక చర్చ్ నేను ఒక చర్చ్ అట్లా ఒక్కొక్కరిన ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంఘానికి ఆ గుర్తు అంటే ఆత్మీయంగా తెలియజేయబడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఆ అవయములన్నీయు నా హస్తకృతములతో అవి నా వలన కలిగిన ఏవో సరివిచ్చుచున్నాడు ఎవడైనా ఎవడు దేనుడు నలిగి హృదయము గల నా మాటలు విని వణుకుచున్నారో అంటే దేవుని అందు భయభక్తి కలిగి నడుచుకున్న వారు ఆయన మాటలకు వణుకుతారు ఎందుకంటే ఆయన స్వరం వినడానికి మనకు భయం కలుగుతుంది ఎందుకనంటే ఆయన ఉగ్రత ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత ఉగ్రత కూడా ఆయనకు ఉంది ఆయన ప్రేమిస్తాడు సహిస్తాడు ప్రతిదీ కానీ ఎంత కాలమని ఆయన సహించుకుంటేనే ఆయన కూడా అంటారు కదా దేవుడు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి శిక్షిస్తా అంటాడు సో అదే రీతిగా విరిగి నలిగిన హృదయం ఎవరికైతే ఉందో వాళ్ళు దేవుని అందు భయభక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి లో జాగ్రత్తగా జీవిస్తారు ఆయన వాక్ వచ్చింది అని మెరుపులు ఆయన స్వ స్వరము ఆయన ఎంతో గొప్ప స్వరం అయినది ఆ యొక్క సాండ్ వింటే ఎవరైనా చనిపోయిన కూడా ఉలికి పడతారు అనమాట ఆయన వచ్చే సమయంలో తిరిగి లేస్తారు కదా ఆయన అంటారు కదా ఆ దేవుడు వచ్చే సమయంలో ఎవరైతే చనిపోయినారో ఆయన స్వరం వినగానే ఉలికి లేస్తరు లేస్తారు వాళ్ళు అక్కడే మనకు తెలియచేయబడుతుంది సో ఆయన ఆస్తంలో కట్టిన మందిరం మనమే సో ఆయన మనలో ఉండాలా మనలో ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే విరిగి నలిగిన హృదయం చేత మనము ప్రార్థిస్తుంటాము ఆయన యొక్క దృష్టికి మనము అంటే ప్రతిదీ ఆయన దృష్టి మన వైపు మరలింపబడుతుంది అందుకే ఆయన అంటున్నారు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారిపైనే నా యొక్క దృష్టి పెడతా లేకపోతే నేను ఎవరి పట్ల నేను పెట్టను అనేలాగా దేవుడు చెప్తున్నాడు క్లియర్గా ఆ వాణి నేను దృష్టించుతున్నాను ఇక థర్డ్ వచ్చినం చూసుకుంటే ఎద్దు వధిం వధించువాడు నరుని చంపుని వాణి వాణి వంటి వాడే గొర్రె పిల్లలు బలిగా అరిపించువాడు కుక్క మెడకు విచరించిన వాడి వాడే నైవేద్యంలో పంది రక్తము అర్పించు వాడి వంటి వాడే ధూపము వేచును బొమ్మను స్తుంచువాణి వంటి వాడే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఇక్కడ మూడు గుంపులు ఉన్నాయి ఇక్కడ ఎట్లా ఉందంటే గోపజనం ఉంది సర్పం ఉంది తేలు ఉంది ఇక్కడ మూడు గుంపుల కోసం మాట్లాడబడుతుందంటే త్రీ ఇన్ వన్ వన్ బై త్రీ కదా సో అలాగే ఇక్కడ త్రీ ఉన్నాయి ఈ మూడు ఎప్పుడు కలిసే ఉంటాయి త్రీ గ్రూప్స్ అంటే సర్పం ఉంటది తేలు ఉంటది గోపజీనం ఉంటది ఈ ముగ్గురు కలిసే ఉంటారు ఇక్కడ అదే చెప్పబడుతుంది ఆ ఎందుకంటే ఆ ఎద్దు వధింపబడిన వారు నరుని చంపు వాణ్ణి వంటి వాడే అంటే ఆ బలి అర్పించిన వాడు ఆ వాళ్ళు ఎంత బలి ఇచ్చినా ఎంత అంటే బలి అర్పడం అంటే ఏంటిది మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడమే కదా ఆయనకు బలి ఇవ్వడం ఆ ధూపం యొద్ మనము ఎప్పుడో ఆయన సన్నిధిలో మొరపెడుతుంటాం కదా అదే రీతిగా ఇక్కడ ఎట్ల అయిపోతుంది అంటే గొప్ప జనం కోసం మాట్లాడబడుతుంది వీళ్ళంతా సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంత స్థుతించినా ఎంత ఏది అది వ్యర్థం ఒక బొమ్మను స్థుతించిన వారి వంటి వాళ్ళేలాగా అయిపోతుంది అంటే వాళ్ళ హృద్యంలో వాళ్ళు ఎవరిని స్థుతిస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక పెద్ద సంఘమే ఉంది అనుకుందాము ఆ పెద్ద సంఘంలో ఒక పెద్ద పాస్టర్ కానీ పెద్ద పాస్టర్లే కానీ ఎవరైతే ఆ స్టేజ్ పైన ఉండి బోధిస్తారో వాళ్ళని ఈ గోపజనము వాళ్ళపైన ఆధారపడతారు అంటే కాంగ్రాట్యులేషన్ మొత్తం వాళ్ళపైన ఆధారపడతారు మా పాస్ట్ అంకులు ఆయన్ని ప్రార్థన చేస్తే మాకు స్వస్థత మా పాస్ట్ అంకులు ఆయన చెప్తేనే ప్రవచనము మా పాస్ట్ అంకులు ఆయన చెప్తేనే ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ అవుతాయి ఇలా ఆధారపడతారన్నమాట వాళ్ళు అంటే ఈ గోపజనము సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి మనుషులను వాళ్ళు ఆశ్రయించుకుంటున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాశంకులు వస్తున్నాడు అని అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుష పోసం పక్క జరించారంటే అందరూ ఎట్లా ఇన్వైట్ చేస్తుంటారు గెస్ట్ వస్తున్నాడు వాళ్ళని ఎట్లా రెక్స్పెక్ట్ చేస్తుంటారు అంటే వాళ్ళంత రెక్స్పెక్ట్ చేసి ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళు దేవుని స్థుతించకుండా ఒక మనిషిని విగ్రహం లాగా చేసుకున్నారనమాట వాళ్ళ హృదయంల వాళ్ళ హృదయంల ఒక మనిషిని విగ్రహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లున్నారంటే నైవేద్యను చేయువాడు పంతి రక్తము అరిపించు వాని వంటి వాడే ధూపము వేయిచిన బొమ్మను స్థుతించు స్థుతించు వాణి వంటి వాడే తమ కిష్టమైన త్రోవలను ఏర్పరచుకునేది వారు ఆ అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి వాళ్ళు చేసే పనులు వాళ్ళకే నచ్చుతున్నాయి దేవునికి నచ్చట్లే దేవుడేమో ఆకాశం ఆ సింహాసనం అని భూమి మొత్తము ఆయన పాదల కింద ఉన్నారు కాబట్టి ఆయన ఆయన అంటే ఈ త్రీ గుంపులు ఆయన కాల కింద ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా ఎట్లున్నారంటే దేవుణ్ణి ఆయనే చేసిన సృష్టికర్త మనల్ని క్రియేట్ చేసిన ఆయనను ఆదరించకుండా ఆయన ఆధారపడకుండా ఆయన మీద ఈయన మా రాజు ఈయన తప్ప ఇంకా మాకు ఎవరు లేరు అనే ఆలోచన ఎవరికి లేకోకుండా పోయింది ఇక్కడ ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఈ మూడు గుంపులు కలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చుతున్నాయి కానీ దేవునికి నచ్చట్లే ఎట్లుందంటే వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయం ఎంతో దూరంగా ఉంది వాళ్ళ హృదయం అంటే చాలా దూరంగా ఉంది ఇది కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సో అదే రీతిగా ఇక్కడ ఈ మూడు గుంపులు అట్లా ఉన్నాయి అందుకే హేయమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును నా మాట మాట్లాడినప్పుడు వినకనులక పోయేను నా దృష్టి నా దృష్టికి చెడ్డవాడ చెడ్డవాడై దాన్ని చేసి నాకిష్టము కానిదాన్ని కోరుకునేది చూడండి దేవుడు ఏమని చెప్పినంటే మనం స్థుతించి ఆరాధించాల్సింది ఎవరిని మన కొరకు మరణం పొందిన దేవుని స్థుతించి ఆరాధించాల ఏసు ప్రభుని కానీ ఈ లోకం ఎట్లయిపోయిందంటే ఈ వచనం అంతా ఐజియా సిక్స్టీ చాప్టర్ మొత్తం చదివితే టోటల్ గా ఎట్లుందంటే దేవుణ్ణి వాళ్ళు స్థుతించడం పోయి మనుషుల పైన ఆధారపడి మనుషులకే గ్లోరిఫై చేసి మనుషుల పైననే జీవించడం అనేది స్టార్ట్ చేస్తున్నారు అంతే దేవుని యొక్క దృష్టికి వాళ్ళు ఎట్లా అయిపోయారు అంటే చెడ్డవరిలాగా టోటల్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ వాళ్ళు ఏది దేవునికి నచ్చట్లేదు హేమగా అనిపిస్తుంది దేవునికి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము చేసే పనులకు దేవునికి నచ్చుతున్నాయి కదా అని అనుకుంటున్నారు ప్రజల ఆలోచన ఏమో ఉంది దేవుని యొక్క ఆలోచననేమో ఈ ప్రజలకు ఎంత చెప్పినా నా మాట వినడం లేదేంటి అని దైవం దృష్టిలో అందుకే ఈ వాక్యము చెప్తుంది ఆకాశమా నా సింహాసనము భూమి నా పాదపీఠంలో ఇక్కడ మూడు గుంపుల కోసం మాట్లాడబడుతుంది కాబట్టి ఆ మూడు గుంపుల కించి ఎవరు కూడా కదా ఎందుకంటే మనము ఆకాశ వాసులం కాబట్టి వాటిని వెతకాలా పైన వాటిని మనం చూడాలా ఎందుకంటే ఆయన హస్తంతో కట్టిన మందిరం మనమే మనలో యేసు ఉండాలా మన ఆత్మలో ఆయన జీవించడమే మనము ఆయన యొక్క మందిరంగా ఉన్నం కదా ఆయన అంటారు కదా నీ మందిరమై నేను ఉండగా నా ఎందుండి నడిపించేవా ప్రభావం మనం పాటలు పాడుతుంటాము మరి దేవుడు మనల్ని కట్టినాక మనం ఆయన్ని స్థుతించి ఆయనను ఆరాధించాలి ఈ లోకంలో చూసుకుంటే మనం ఎట్లున్నామంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి పక్కగా పెట్టేస్తున్నారు ఆశ్రయించుకొని నడుచుకుంటున్నారు ఇప్పుడు లోకం ఉంది ఎక్కడ చూసిన ప్రతిదీ చూస్తే అట్లనే ఉంది ఎందుకంటే ఇక్కడ మనం మనకు ఎక్కడంటే యాక్స్ చాప్టర్ లో కూడా మనం చూస్తుంటాము ఈ వాక్యాన్ని ఆ ఎందుకంటే దేవుడు ఇక్కడ ప్రవచనం ఇచ్చినడు ఈ ప్రవచనము మళ్ళీ మనకు యాక్స్ చాప్టర్ సెవెంత్ ఫార్టీ నుంచి ఉంటది మనకి సో అదే రీతిగా మళ్ళీ మనకు మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో మనకు చెప్పబడుతుంది ఏమనంటే దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు ఆ మనకు ఆయన ఏమని చెప్పిందంటే ఆ సారీ మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో థర్టీ ఫోర్ వచ్చిన చూసుకుంటే అయితే ప్రమాణము చేయవద్దు నేను మీ అంటే ఏ విషయంలో కూడా ఆయన ప్రామిస్ చేయొద్దని అంటాడు కదా ఆకాశం ఏమి అయితే ఆకాశం ఆయన సింహాసనం కాబట్టి ఆ చెప్తాడు దేవుడు But I tell you not to swear at all, either by heaven, for it is God's throne. And the, the, the Lord is saying, what is it? The promise of God is saying, what is it? Because it is the promise of God. So, the people who live in the world, who live in the world, who live in the world, who live in the world, who live in the world, who live in the world. Because God is saying, God is a lot of God. వీళ్ళకు ఎంతో సత్యం బోధించిన వాళ్ళు వినట్లేరు కదా అని చూడండి మనము 35 ఫైవ్ చూసుకుంటున్నాము యాక్స్ చాప్టర్ సారీ మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ థర్టీ ఫైవ్ వర్డ్స్ థర్టీ ఫైవ్ లో థర్టీ చూడండి నేను మీతో చెప్పేది ఏమనగా ఎంత మాత్రము ఓటు పెట్టుకునవద్దు ఆకాశము తోడవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడవద్దు అది ఆయన పాదపీఠము ఎరిశల్యము తోడవద్దు అది మహారాజు పఠనము మరి ఆయన ఎరిచలెము వైపు కూర్చొని దేవుడు ఎవ్రీడే మార్నింగ్ అవర్స్ లో ప్రార్థన చేస్తుంటాడు ఎరిశల్యం వైపు చూసుకుంటూ మరి దేవుడు ఎరిశల్యం వైపు చూసుకుంటూ ఆయన ఎందుకంత ప్రార్థించినాడు దేవుడు ఎందుకంటే ఆ జనమంతా ఆ యుగ దేవత వచ్చి వాళ్ళ గుడ్డితనం పెట్టింది కాబట్టి వాళ్ళకు సత్యం అనేది గ్రహించలేకపోయినారు కాబట్టి దేవుడు వారి విషయంలో ప్రార్థించినాడు ఏ ఆత్మ రచించుకోవద్దు ప్రతి ఒక్క ఆత్మ ఆయన సన్నిధికి రావడానికే అందుకే ఆయన ఎస్ఎలం వైపు ఉండి అనే ప్రార్థించినాడు అది మహాపట్టణం అంటుంది మీ తల ఆ నీ తలతోడు ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంటుకనయనను తెలుపుగాను నలుపుగాను చేయలేవు ఆ మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలనని వీటిని మించిన దృష్టి నుండి పుట్టాను మరి ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్పబడుతుంది వాక్యము ఏదైనా ఇట్స్ ట్రూత్ అంటే ట్రూతే అది లయ్ అంటే లయే ఇంకా అది అబద్ధమే అంతే ఉండాలి కానీ చాలా మంది మనుషులు ఏం చేశారంటే దేవుని యొక్క మాటను తృణీకరించిన వాడు దేవుని యొక్క మాటని లెక్క చేయని వాడు దేవుని యొక్క మాటకు వనకని వారు ఏం చేశారంటే ప్రామిస్ చేస్తూ ఉంటారు వారి మీద ఒట్టు వీరి మీద ఒట్టు అదంతా దృష్టి నుంచి కలిగింది అందుకే ఇక్కడ మూడు గుంపులు కలిసి ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు మరి ఈ మూడు గుంపులు విడుదల పొందాల్సిందే ఎందుకంటే వాళ్ళు సరైన మార్గంలో లేరు అలాంటి వాళ్ళకి బోధించడానికి దేవుడు ఆకాశం లాగా ఏర్పరచుకున్న మంది అనమాట మరి ఇక్కడ మాథ్యూ ట్వెల్త్ చాప్టర్ సిక్స్త్ వచ్చినా కూడా ఆయన చెప్తాడు ఏమని అంటే దేవాలయం కంటే గొప్పది ఇక్కడ ఉందని మీతో చెప్పినది ఎవరు క్చువలీ యాక్స్ సెవెంత్ చాప్టర్ ఫార్టీ ఎయిట్ పచ్చడంలో చూసుకుంటేనేమో ఆ సోలమోన్ రాజు కట్టిన ఆ మందిరం కోసం మాట్లాడబడుతుంది అనమాట సో ఆ మందిరము యాక్స్ సెవెంత్ చాప్టర్ ఫార్టీ సెవెన్ అక్కడ ఉంటది మనకి ఫిఫ్టీ వరకు అయితే సోలమోను ఆయన కొరకు మందిరం కట్టించను ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఏ పాటి మందిరం కట్టుదురు నా విశ్రాంతి స్థలం ఏది ఇవన్నీ నా అస్తకృతంలో కావుగా అంటున్నారు దేవుడు చూడండి ఆయన సొలమున రాజు మందిరాలు కట్టినట్టు కడక్తే కానీ ఆ మందిరం త్రీ డేస్ లో దేవుడు కూలగొట్టి మళ్ళీ తిరిగి దేవుడు కట్టినడు ఆల్మోస్ట్ దేవుడు ఆత్మీయంగా మాట్లాడ దేవుడు ప్రతిదీ ఆత్మగా చెప్పబడుతుంది కాబట్టి దేవుడు చనిపోయినడు తిరిగి లేచిన స్థిరపడినడు అని యొక్క పరిశోధాత్మతోడు మనకి దేవుడు ఆ వాక్యం చెప్పబడుతుంది ఈ వాక్యానికి అర్థం అదే అయితే ఇక్కడ ఏమంటుంటే నా విశ్రాంతి స్థలమేది దేవుని యొక్క విశ్రాంతి స్థలమేది అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు ప్రతిదీ విశ్రాంతి స్థలము ఆయన దగ్గరే ఏసు ప్రభు దగ్గరనే ఆయన దగ్గర తప్ప ఇక్కడ నీకు విశ్రాంతి దొరకదు కదా ప్రతిది ఆయనే ఇస్తేనే మనకు ఆయన లేనిది ఏది లేదు సమస్తం ఆయన మూలంగా కలిగింది ఆయన లేకుండా ఏది లేదు కాబట్టి ఆయన ఏమంటుంటే మీరు నా కొరకు ఏ మందిరం కట్టే ఉన్నారు సో ఇప్పటి వరకు మనం ఎంతమంది మంది మంది అంటే ఇన్ని మందిరాలు ఉన్నాయి కదా ఒక్క మందిరం అన్నా మనం కట్టగలిగినామా ఆత్మీయంగా చూసుకుంటే ఆత్మీయంగా చూసుకుంటే నువ్వు వెళ్ళి ఒకరికి సువాత చేసినప్పుడు ఆ ఆత్మ రక్షణలోకి రావడమే ఆ ఆత్మలో దేవుని యొక్క స్థానం నువ్వు కట్టబడిన వారు ఎందుకంటే సరైన పునాది మీద వాళ్ళు కట్టబడిన వారు అప్పుడు క్రీస్త పునాది మీద వాళ్ళు చేయబడిన వారు అవుతారు అంటే దేవుడు లక్ష మందిని ఎంతో మందిలోకించి కూడా లక్ష నల లక్ష మంది అంటే ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ దేవుడు జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాడు లక్ష నలభై మంది అని కానీ లెక్కకు చూసుకుంటే నోవ కాలంలో చూసుకుంటే ఎయిట్ మెంబర్సే ఇప్పుడు మన టైంలో ఎంత మంది జనం ఉన్నాక కూడా అందులో దేవుడు లక్ష నలభై నాలుగు వేల అది ఎగ్జాంపుల్ మాత్రమే దేవుడు చెప్పబడింది కానీ రియల్ గా ఆ ఎంతమంది ఉండొచ్చు ఆయన దృష్టిలో ఆయన మాటలు అను అనుసరించి నడుచుకున్న వారు ఆయన మాటలకు వణికిన వారు ఆయన స్వరం విని వాళ్ళ మారుమార్చి పొందిన వాళ్ళు రేప పట్టిన వాళ్ళు మార్మార్చి పొందిన వారు ఎంతమంది ఉన్నారు లక్ష మందిలో అది మనం గుర్తు చేసుకోవాలా ఎందుకంటే లక్ష మంది జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అందుకే ఆయన్ని చిన్న గుంపును నిలబెట్టిన వారు వాళ్ళు వెళ్ళి గొప్ప జనానికి సువాత ప్రకటన చేస్తే వాళ్ళలో ఎట్లా అంటే దేవుని యొక్క సత్యము వాళ్ళకు అర్థం మీద వాళ్ళలో మార్పు రావడం వల్ల అప్పుడు ఒక మందిరం ని కఠిన వారం అవుతావు మనం కఠిన వారం అవుతాము అప్పుడే వాళ్ళకి విశ్రాంతి కదా విశ్రాంతి స్థలం అప్పుడో అంతవరకు రాదు ఇవన్నీ నా హస్తకృతముతో ఆ కావు అని ప్రభు చెప్పుచున్నాడు ఆయన చేతులతో నేను కట్టిన నేను కట్టిన మందిరం వేరు కానీ ప్రజలు కట్టే మందిరం అంతా వేరు మనము కట్టాల్సిన మందిరం ఎక్కడ అంటే గొప్ప దేవుని యొక్క సువాత ప్రకటన చేసి వాళ్ళ హృదయంలో దేవుని యొక్క స్థానం నిలబెడితేనే దేవుని యొక్క ఆ వాళ్ళ ఆత్మకి విశ్రాంతి కలగాల ఆత్మ అంటే అబద్ధం నుంచి వాళ్ళ విడుదల పొందాలా వాళ్ళ సత్యంలోకి రావాలా వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉండకుండా సరి అనే మార్గంలోకి కరెక్ట్ గా చూజ్ చేసుకొని నిజమైన దేవుడు ఏ చూపడవు ఆయననే సత్యమైన వాళ్ళు అంటే దేవుని యొక్క ఈ గోపజనం ఎట్లంటే వాక్యాన్ని వింటారు అన్ని చేస్తారు కానీ దాని ప్రకారంగా నడుచుకోరు అనమాట సో అలాంటి వారికి మనం వెళ్ళి సువాత ప్రకటన చేస్తే ఎప్పుడైతే ఆత్మ ఆ మందిరాల నుంచి బయటకు వస్తాయో హస్తంలో హస్తంతో కట్టిన మందిరం అంటే మేడ్ విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ తో కట్టిన మందిరాలు ఏవైతే ఉన్నాయో వాల్స్ వాటి నుంచి వీళ్ళు బయటికి వస్తేనే అప్పుడు వాళ్ళ ఆత్మలో మన ఆత్మలో దేవుని స్థుతించడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ధూపము వేయు బొమ్మను స్థుతించి వాణి వంటి వాడే అని అంటున్నారు కదంటే ఈ టైంలో కరెక్ట్ డిసెంబర్ టైంలో చాలా మంది అట్లనే చేస్తారు ఎందుకంటే ఈ వచ్చిన ఉంటే మనకు అర్థమవుతుంది చూడండి ఇర్మియా సెవెంత్ చాప్టర్ ఇర్మియా సెవెంత్ చాప్టర్ ఇర్మియా సెవెంత్ చాప్టర్ లో దేవుడు ఇక్కడ మాట్లాడతాడు చూడాలి ఎహువ యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు ఎహువ మందిరము ద్వారా నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యహువాకు నమస్కారం చేయుటకు ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదావారులారా యహువ మాట వినుడి సైన్యములకు అధిపతి అగు ఇజ్రాయేల్ యొక్క దేవుడగు యహూవా ఇలాగూ సెలవి నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేసినట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకునుడి మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఈ స్థలము ఎహోవాదే ఈ స్థలము ఏహోవా ఆలయము ఈ స్థలము ఏహోవా ఆలయము ఈ స్థలము ఏవోవ ఆలయము అని మీరు చెప్పుచున్నారే ఈ మోసకరమైన మాటలో ఆధారం చేసుకునకుడి అలాగున మీ మార్గంలో మీ క్రియలను మీరు యథార్థతగా చక్కపరుచుకొని ప్రతి బాడు తన పొరుగు పొరుగువాణి ఎరలా తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి తండ్రి లేని వారిని విధవరాలను ఆ ఈ చోట నిర్దోష్ట రక్తమును చిందింపకయు మీ కీడు కలగజేయకయు అన్య దేవతలను అనుసరింపక నడుచిన ఎడల ఈ స్థలము తమకు నిజముగా నిండుటకై పూర్వకాలమున నేను ఇతరులకు దేశము మిమ్మల్ని కాపురముచ్చు చూడండి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఇదే టైంలో చాలా మంది చేస్తూ ఉంటారు కదా వాళ్ళు దూపం ఎట్లేస్తున్నారు అంటే ఒక బొమ్మకేస్తున్నారు ధూపం బోధించే వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు కాబట్టి ఎవరైతే బోధిస్తున్నారో సత్యాన్ని కరెక్ట్ గా సత్యంలాగా బోధించకుండా వాళ్ళ సొంత జ్ఞానముతో అందుకే ఇక్కడ అంటున్నారు హేయమైన పనులు తమ కిష్టముగా ఉన్నవి వాళ్ళు హేయమైన పనులే చేస్తున్నారు దేవుని అనుసరించి నడుచుకోకుండా వాళ్ళు దేవుని యొక్క మాట ఒకటి వారు అవునంటే అవునని చెప్పకుండా అవును కాదు అనేలాగా చేశారనమాట అందుకే ఆ వాక్యం చెప్పబడుతుంది మ్యాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ దేవుడు అంటాడు కదా సత్యం సత్యం లాగానే ప్రకటన సత్యాన్ని అబద్ధాన్ని ఎందుకు చేస్తారు అబద్ధాన్ని సత్యాన్ని ఎందుకు చేస్తారు ఇప్పుడు ఈ లోకం అట్లనే ఉంది సో వీళ్ళందరూ ఒక విగ్రహం లాగా చేసుకున్నారనమాట వాళ్ళు నిజంగా దేవుని అనుసరించి వాళ్ళు ఉన్న ప్లేస్ ప్రార్థన చేసి ఉంటేనేమో దేవుడు అంటే ఏంటి ఆయన ప్రేమ అంటే ఏంటిది ఆయన ఎందు మన కోసం వచ్చినా ఇవన్నీ ఆలోచన వాళ్ళకి కలుగుతాయి కానీ ఈ జనములు ఎట్లున్నారంటే ఆ దేవుని యొక్క మాటలు వింటున్నారు సంఘంలో మంచిగానే ఉంది కానీ ప్రవచించే వాళ్ళు ఎట్లున్నారు స్టేజెస్ పైన దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు ప్రకటన చేస్తారా చేరు నువ్వు నిజంగా దేవుని యొక్క సత్యము స్టేజ్ మీద వెళ్ళి మనం ప్రకటన చేస్తే సంఘంలో ఒక్క మనిషి కూడా కూర్చోరు కాంగ్రగేషన్ అనేదే ఉండదు నిజంగా సత్యాన్ని ప్రకటన చేసి ఉంటే జనాలు అట్లా మోసపోతున్నారు ఈ స్థలము ఏహో వాదే అని చెప్తారు ఈ ఆలయం ఏహో వాదే అని చెప్తారు కానీ అది అక్కడ పోయి వాళ్ళు గ్రహించట్లేరు కదా మళ్ళీ పాస్టర్ ఇట్లా ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇట్లా చెప్తున్నాడు దేవుడు ఆ స్థంలో కట్టిన మందిరంలో నేను ఉండను అని అంటున్నాడు ఆయన చేతులతో చేసిన మందిరంలో అంటే ఆయన చేతుల ద్వారా మనం చేయబడం మనలో ఉంటా అంటున్నాడు ఆయన అందుకే ఈ మోసమైన క్రియలు ఉన్నాయి మధ్యలో మరి ఆ యొక్క క్రియలను సరిదిద్దుకోమని చెప్తున్నాడు అంటే సర్పం తెలువలకు గుణగణ చేంజ్ చేసుకోండి అని చెప్తున్నారు దేవుడు అందులోనే గొప్పజనం ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకు హెచ్చరిస్తున్నాడు దేవుడు ఈ స్థలము ఏహో ఆలయము ఈ స్థలము ఏహో ఆలయము ఈ స్థలము ఏహో అని త్రీ టైమ్స్ దేవుడు ఇక్కడ చెప్పబడుతుంది ఆలయం అని మీరు చెప్పుచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆదరం చేసుకోను అంటున్నాడు వాళ్ళు ఎట్లా మోసం చేశారు దేవుని యొక్క పేరే దేవుని యొక్క నామని వాళ్ళు దూషిస్తుంటారు వాళ్ళు దేవుణ్ణి సత్యని ప్రకటన చేయకుండా వాళ్ళు ఎట్లంటే యుగ దేవత వాళ్ళకు గుడ్డితనం పెట్టింది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తట్లే వింటారు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను పాస్టర్స్ పాస్టర్స్ అంటే వెనుక నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు బైబిల్ వాక్యం చెప్పబడుతుంది నా నోటి నుంచి వచ్చిన మాటలు కావి దేవుని యొక్క మాటలు నా సొంత జ్ఞానంతో నేను చెప్పిన మాటలు కావి ఇది దేవుని యొక్క వాక్యము ఆయన సెలవిస్తున్నాడు ఈ లోకంలో అందరు అట్లనే ఉన్నారు దేవుని యొక్క సత్యని ప్రకటన చేయకుండా వాళ్ళ మోసకరమైన మాటలు చెప్పి ప్రజల మధ్య గుడ్డితనం పెట్టి ప్రజలను వాళ్ళ వైపు మరలించుకుంటున్నారు వాళ్ళ దేవుని వైపు మరలించుకుంటలేరు నిజమైన దేవుడు ఏసు ప్రభు ఆయన తప్ప ఇంకా ఎవరు మనకు ఆ చెప్పేవారు లేరని అసలు ఆలోచన వాళ్ళకి లేదు అట్లా వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళ బ్రతుకు జీవం కొరకు వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళ పేర్లు గొప్ప చేసుకోవడానికి వాళ్ళ నేమ్ గ్లోరిఫై కావడానికే చేస్తున్నారు అందుకే వాళ్ళు అంటారు ప్రభా ప్రభ నీ నామంలో అద్భుతాలు ఇచ్చలేదా ఆచేకారాలు ఇచ్చలేదా నీ నామంలో స్వస్థపరచలేదా అనే గుంపులో ఉండిపోయినారు వాళ్ళు అందుకే ఇలాంటి మాటలు విని మీరు మోసపోకండి అని క్లియర్ గా చెప్పబడుతుంది ఇదే వచ్చినంలో చూసుకుంటే క్రైస్తవులకు ఆయన చెప్తున్నాడు ఏదిగులా చేయొద్దని లేదా క్రిస్మస్ వస్తే పిండి వంటలు చేస్తుంటారు అన్ని చేస్తుంటాయి ఇది కూడా ఇందులోనే రాసింది ఒక బొమ్మని అంటే అక్కడే అర్థం చేసుకోవాలి నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దాన్ని నువ్వు విగ్రహం చేసుకుంటున్నావు నీ హృదయంలో మనుషుల హృదయంలో విగ్రహం పాస్టర్ అంకులే కానీ పాస్టర్ అంటులే కానీ ఎవరే కానీ వస్తువుల విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ అది విగ్రహం అయిపోయింది ఒక బొమ్మని స్థుతిస్తున్నారు వాళ్ళు కేవలం నిజమైన ప్రభువు ఏసు ప్రభుని ఎవరు స్థుతించట్లేరు స్థుతించిన వారు ఆకాశంలో 24 ఫోర్ అవర్స్ ప్రకాశింపబడతారు వాళ్ళంతా వాళ్ళందరూ దేవుని స్థుతిస్తారు చిన్న గుంపు మాత్రమే ఆయన ఎవరి మాట వినట్లేదు కేవలము లక్ష నలభై మంది చిన్న గుంపు ఎవరైతే ప్రార్థన చేస్తున్న వాళ్ళ త్వరము వినే ఆయన సమాధానం ఇస్తున్నాడు ఈ సుప్రభు అందుకే ఆయన అంటున్నాడు చెప్తున్నాడు వాళ్ళ ప్రతిదీ ఎట్లా జనం ఎట్లున్నారంటే ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళ పట్ల ప్రిఫరెన్స్ ఇస్తుంటారు కానీ మన దేవుడు అట్లా కాదు ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి అనే ప్రతి ఈక్వల్ గా ప్రేమిస్తాడు ప్రతి ఈక్వల్ గా ప్రేమిస్తాడు ఆయన ప్రేమ కలిగిన దేవుణ్ణి దూషిస్తున్నాడు ప్రజలే ఆయనని మొత్తము ఆ శిల్వ మరణం ఎక్కించినారు రేసుప్రభుని అందుకే మరణం పొంది తిరిగి కట్టబడిన దేవుడు మళ్ళీ క్రీస్త మందిరం పైన ఉండగలుగుతున్నారా అని అదే చెప్తున్నాడు ఈ ప్లేస్ దేవుంది ఈ స్థలం దేవుంది అని చెప్తున్నారు బాగానే ఉంది కానీ చెప్పే వారి కన్నా ఉండాలి కదా ఈ వాక్యం సత్యం ప్రకటన ఎవరైతే బోధిస్తున్నారో దేవుని యొక్క సువార్త సంఘంల పెద్ద పెద్ద స్టేజెస్ పైన ఎక్కి బోధించే వారికి దేవుడు చెప్తున్నాడు మీరు సరిదిద్దుకోండి మీ క్రియలని మీ క్రియలు మంచిగా లేవు మీరు సరిదిద్దుకోండి అప్పుడు నా కోసం ప్రకటన చేయమని చెప్తున్నాడు ఆయన కదా అన్య అంటే ఆచరణలు పాటిస్తున్నాడు వీళ్ళంతా ఇక్కడ ఉంటే చూడండి సెవెంటీన్త్ సెవెంత్ చాప్టర్ సెవెంటీన్త్ వచ్చడంలో యోధా పట్టణంలోని ఎరిశలేము వీధులలోని చేయిచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపం పుట్టించినంతంగా ఆకాశాలన్నీ దేవతలకు పిండి వంటలు చేసిన అన్య దేవతలను ఆ ప్రాణార్పణను లేనివ పిల్లలు కట్టెలు విరుచుచున్నారు తండ్రులు అగ్ని రాయబెట్టుచున్నారు స్త్రీలు పిండి తీసుకున్నారు నాకే కోపం పుట్టించునంతగా వారు దాన్ని చేయిచున్నారు తమకే అవమానం కలుగును అంతగా చేయిచున్నారు కథ ఇదే ఎహోవ వాకు చూడండి ఆయన ఎంత క్లియర్ చెప్తున్నాడు ఇప్పుడు క్రిస్మస్ వస్తుందంటే కథం ఎవ్రీబడి ఇస్ డూయింగ్ దట్ వర్క్ అండి వాళ్ళు విగ్రహాన్ని పూజిస్తున్నారు ఆకాశరానికి వాళ్ళు ఒక అంట వాటిని పూజిస్తున్న వాళ్ళు ఆకాశ రాణి దేవత అంటే స్టార్ని పెట్టుకుంటారు కదా ప్రతి వారు ఇంత క్లియర్ గా చెప్పబడుతుంది వాక్యము ధైర్యంగా చెప్పండి సంఘం పోయి ఎవరికి భయపడాల్సింది అవసరం లేదు కేవలం ఏజ్ ప్రభుకి మాత్రమే భయపడే లోబడి జీవించండి ఆయనకు మాత్రమే వనకండి అని వాక్యం చెప్తున్నాడు ఆయన ఆకాశ రాణి దేవతకి వాళ్ళు నక్షత్రాలను పూజిస్తున్నారు క్రిస్మస్ ట్రీలను పెట్టుకొని వాళ్ళని అలంకరించి వాటిని సగిల పడుతున్నారు వాటికే చాలా మంది అటెండ్ చేస్తున్నారు నేను నా స్నేహితురాలకి నేను చెప్పిన నువ్వు చేసింది తప్పు అది కరెక్ట్ కాదని నేను హెచ్చరించిన తనే తను చెప్పే విషయం ఎత్తుందంటే నేనేం మనస్ఫూర్తిగా చేయట్లేదు జస్ట్ దేవుడు పుడుతున్నాడు కదా ఆయన కోసం ఆయన కోసం మాత్రమే ఆయన పుడుతున్నారు కదా ఆయన ఒక సంతోషము ఆయన పుడుతున్నా కానీ సంతోషం అంటే నీ హృదయంలో దేవుడు ఒకటేసారి పుట్ట పుట్టాలనా ఎవ్రీడే నీ హృదయంలో పుట్టాలా అప్పుడే కదా నీలో పరిశుద్ధాత్మ అనేది వెలిగింపబడుతుంది చెప్పిన తనకి అది కూడా మనకుంటది ప్రతిదీ జరమే టెన్త్ చాప్టర్ ఉంటది క్రిస్మస్ ట్రీ కోసము వాటిని తీసుకొచ్చి అలంకరించుకుంటారు అది కూడా చేయదని చెప్పింది కదా దేవుడు మరి సత్యంలో ఏడుంటున్నారు నిజమైన సత్యమైన వాకుని అనుసరించి ఎవరున్నారు ఈ లోకంలో ఎక్కడో ఒక దగ్గర ఉన్నారు లక్ష నలభై మంది చిన్న గుంపు వారు మాత్రమే దేవుని యొక్క మాటకి కట్టబడి లోబడి నడుచుకుంటున్నారు అందుకే వాళ్ళు మరో వింటున్నారు ఏ చూప్రభు ఇంకా ఎవరి పైన దృష్టి ఉంచట్లేదు ఎందుకంటే గొప్పజనం చేసే ప్రార్థనలు దేవుడు వినట్లేదు ఒకసారి చూడండి వీళ్ళతో థర్డ్ చాప్టర్ లో మనకి ఫార్టీ ఫస్ట్ యువర్స్ లో ఉంటది ఎందుకంటే ఆయనే వినట్లేదు గోపజనం ప్రార్థన ఆయన అస్సలు వినట్లేదు ఆయన ఓన్లీ కేవలం లక్ష నలభై మంది మాటని ఎవరైతే చిన్న గుంపు ఉన్నారో వాళ్ళ మాటనే దేవుడు వింటున్నారు ఆయన ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే ఈ గోపజనం ఈ మూడు గుంపులు కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ మాట చెప్తే అది విని వాళ్ళు లోబడి నడుచుకుంటున్నారు కానీ సత్యమైన దేవుని యొక్క మాట వాళ్ళు చదవలేకపోతున్నారు బైబుల్ పట్టి వాళ్ళు చదవలేకపోతున్నారు చూడలేకపోతున్నారు దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళకు యుగ దేవత గుడ్డితనం పెట్టింది అందుకే వాళ్ళ ఆకాశరాణిని పూజిస్తున్నారు ఇరి అందుకే అంత గట్టిగా హెచ్చరించినాడు ఆ సమయంలో చూడండి విలప విలప వాక్యములు అందులో థర్డ్ చాప్టర్ లో ఫార్టీ ఫోర్ ఫార్టీ వర్డ్స్ లో మా ప్రార్థన నీ యొద్ధ చేరకుండా నీవు మేఘము నిన్ను కప్పుకొని ఉన్నావు జనుల మధ్య మమ్మల్ని మసులుగాను చేతు చేతు పట్టి ఉన్నావు చూడండి దేవుడు కొద్దే చెప్తున్నాడు ఇక్కడ కదా ఎందుకంటే దేవునికి కోపం వచ్చేసింది దేవునికి కూడా ఆయ ఈ ఎవ్రీ టైము చేయాల్సింది చేయకుండా ఇష్టం లేనివి చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలే ఉన్నారు మన పిల్లలు ఏమైనా తప్పు పని చేసా మన కోపం వస్తుంది రాదా పని ఒక దెబ్బనైనా కొడతాం కదా అదే రీతిగా దేవుడు ఎన్నో అవకాశములు ఇచ్చినాడు తరతరాలుగా ఆయన ఎప్పటి నుంచి పితరులు చేయ వాళ్ళ పితరులు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన క్షమించుకుంటే ఆయన కృప మీద కృప వెంబడించుకుంటూ ఆ కృప మన మీద కుమ్మరించుకుంటూ వస్తూనే ఉన్నాడు క్షమాపణ మనం అడుగుతున్నాం దేవుడు క్షమా క్షమిస్తున్నాడు ఎందుకంటే ఆయనని చెప్తున్నాడు మీరు చేసే ప్రార్థన నాకు నచ్చట్లేవు ఎందుకంటే వాళ్ళు బొమ్మని స్థుతిస్తున్నారు ధూపము వేయిచున్న బొమ్మని స్థుతించు వాణి వంటి వాడే వాడు తనకిష్టమ ఇష్టమైనట్లు త్రోవలు ఏర్పరచుకునేది వారి హేయమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి చూడండి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు దేవుని మాటకి ఎవరు లెక్క చేస్తున్నారు మనం మనం ప్రశ్నించుకోవాల ఎందుకంటే ఈ వాక్యం ఎవరి కోసమో చెప్పబడతలేదు మన కోసం మనకే చెప్పబడుతుంది మన వాళ్ళకి కదా ఎక్కడో ఆంటీ లేరు మన మధ్యలోనే ఉన్నారు ఎక్కడో అపవిత్రత అన్యాయం ఎక్కడ లేదు ఇక్కడ ఇక్కడనే ఉన్నాయి అందుకే ఆయన చెప్తున్నాడు సరిదిద్దుకోండి మీ అని కదా ఆయన ఎందుకు ఇంతగానో హెచ్చరిస్తున్నాడు అంటే ఆ ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకని కన్నీటి విరిచి ప్రార్థన చేసింది దేశ ప్రభు అందుకైనా రక్తంగా మార్చబడినాయంటే ఆయన ఎన్ని తరల కోసం దేవుడు అందుకని చెప్తుండ్రు మీ అంటే ప్రతి ఎవరైతే గోపర్జనంలో ఉన్నారో ఎవరైతే ఆ రెండు గుంపుల ప్రార్థన అయితే దేవుడు సురక్షితంగా వినడు కాకపోతే వాళ్ళని దేవుడు పని కోసం వాడుకుంటాడు అందుకే మా ప్రాంతలు నీ వద్ద చేరకుండా నీవు మేఘము నిన్ను అంటే మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు చూడండి ఆకాశమంతా అంతా క్లోజ్ చేయబడ్డది వాళ్ళ మాట దేవుడు వినట్లేదు మన జనుల మధ్య మిమ్మల్ని మస్తులు గాని చేతును చేయి పెట్టబడి ఉన్నాను మీ శత్రువులందరూ మిమ్మల్ని చూసి ఎగ్గతాళి చేసేదరు ఆ టైంలో ఎగ్గతాళి చేస్తారు శత్రువులంతా దేవుడు శత్రులకు అప్పజెప్పేస్తాడు వాళ్ళ విషయంలో దేవుని యొక్క మాట వినకపోతే ఆయన శత్రువులను కాపజెప్పాడు సో అదే రీతిగా జరుగుతుంది ఈ లోకంలా అందరూ ఇరిమియా వాక్యాలు ఈ యొక్క ఇర్మియా వాక్యంలో చెప్పబడుతుంది ఆయన అంటున్నాడు కదా ప్రతిదీ ఆయన యొక్క నామాన్ని స్థుతించడం పోయి ఆయన నామాన్ని గణపరచడం పోయి వాళ్ళ వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ వాళ్ళే ఇచ్చేసరు ఆకాశం అన్న సింహాసనం అని ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల మరి భూమి ఆయన పాదపీఠం అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా ప్రతిదీ కానీ బోధించే వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రతి ప్రజలో గుడితనంగా ఉండిపోవాల్సి వచ్చింది అందుకే ఆయన చెప్తున్నారు ఎందుకంటే క్రిస్మస్ టైంలో ఇవన్నీ ఎక్కువ చేస్తారు కాబట్టి దేవుడి యొక్క వాక్యం మాట్లాడుతుంది ఆయన ఉగ్రత ఎవరి మీద పడకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడి యొక్క వాక్యం హెచ్చరిస్తున్నాడు అందుకే అందరు సరిదిద్దుకోండి మీ క్రియలని మరి ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు ఎక్కడైతే న్యాయం ఉందో దేవుడు నిలబడతాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన కోసం రానయ్యున్న దేవుని కొరకు మనకు కనపెట్టి జీవించాల కదా ఇలాంటి వారికి మనం హెచ్చరించాల పోయి సంగంలో పోయి మనం హెచ్చరించాలంటే ఎవరు వినరు మనల్ని తడిమి కొడతారని అనుకుంటాం ఆ టైంలో వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోలేదా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఆ వాళ్ళ లైఫ్లను త్యాగం చేసుకున్నారు ఎందుకు వాళ్ళు ఈ లోకం కోసము ఆలోచన చేయలే కేవలం వాళ్ళు దేవుని రాజ్యంలో స్థానం పొందడానికే ఇవన్నీ సో మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో పొందడానికే ఇవన్నీ చేయాలా అందుకే దేవుడు ఇవన్నీ వాక్యలు మనకి ఇస్తున్నాడు మీరు చదవండి ఎర్మియా టెన్త్ చాప్టర్ కూడా మీరు చదవండి మీకు అర్థమవుతుంది తెలియని వాళ్ళకి తెలియజండి ఆయన అన్నాడు కదా గలిషన్స్ ఫోర్టెన్ ఏవి ఆచరించుద్దు అని గలిషన్స్ ఫోర్టెన్ ఆయన దినములే కానీ సంవత్సరాలే కానీ ఉత్సాహకాలంలో కానీ ఏవి కూడా ఆచరించకూడదు అని చెప్తాడు దేవుడు మరి అవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే రిపీటెడ్ గా దేవుడు మళ్ళీ మనకి న్యూ టెస్ట్మెంట్ లో పెట్టినారు కాబట్టి ఇవన్నీ గ్రహించుకొని అనేకలకు మనం చోత ప్రకటన ఎందుకంటే ఆయన కొద్దీ ఈ ఐజియా సిక్స్టీ చాప్టర్ లో ఆయన మనం ప్రసవేదనతో పిల్లల్ని కనాలి అని ఒకటే రోజు కంటేగా రారు వీళ్ళంతా ఐజియా సిక్స్టీ చాప్టర్ లో మనకు చెప్పబడుతుంది వాక్యము ఎందుకంటే ఒక ఆత్మని మనము కనాలి అనంటే ఎంత ప్రసవేదనతో కనాలా అందుకే ప్రతి వారి కోసము మనకు అన్నిటి ప్రార్థన చేయాలా ఈ ఆత్మ నశించిపోకుండా మళ్ళీ దేవుడు ప్రతి ఆత్మకు తోడై ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాము మరి దేవుడు చిన్న వాక్యం దీంట్గా కాకుందని ప్రార్థన చేసుకుందాం పశుధర ప్రేమల దేవా కృపణ దేవా ఇసు ప్రభావ నీకు లెక్కలేని వంద ప్రభావం జీవం గల దేవా ఈ లోకంలో చూస్తే ప్రభా ప్రతి వారు అదే విధంగా ఉన్నారు ప్రభ వారి పట్ల కనికరించమంటున్నాం ప్రభ క్షమించమని ప్రార్థిస్తుందండి దేవాయసు ప్రభావ వారికి మరి యొక్క అవకాశం ఇవ్వండి తండ్రి నీ ప్రకటన చేయడానికి దేవాయసు ప్రభా ప్రతి వారిని కృపలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుందండి దేవాయసు ప్రభ నీ నీతిని సత్యని ప్రకటన మేము చేస్తాం ప్రభా మమ్మల్ని నడిపించని దేవా మేము ధైర్యంగా నిలబడతాం ప్రభా మాలోండి మీరు నడిపించే దేవుడో నీ యొక్క పరిశోధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించిన దేవుడో ప్రభ మేము ఎవరికి భయపడాం ప్రభా కేవలం ప్రభ నీకు మాత్రమే మేము భయపడే లోపడి జీవిస్తాం తండి మాకు సాయం చేయని ప్రభా మాకు ముందుకు నడిపించండి ప్రభా దేవాయ ప్రభా ప్రతి ప్రజల కనికరించండి దయ చూపించండి ప్రభ దేవాయసు ప్రభా ప్రతి దేశాన్ని కాపాడండి ప్రతి దేశంలో ప్రతి నాయకులతో మీరు దర్శించి మాట్లాడిన ప్రభా వాళ్ళంతా కూడా ప్రభా మార్ మర్చి పొందాలి వాళ్ళు కూడా రక్షణకి రావాల్సిందే ప్రభా దేవాయత్స ప్రభా ఎంత మంది అయితే ఉన్నారో వారి కందరికీ ఈ హృదయాలు మీరు వాళ్ళ మనోరేత మీరు పండితండి నీవే జీవం గల దిగడం అని ప్రభా వాళ్ళు ఒక్కసారి ప్రభాని యొక్క భయపతి చదవాలా నీ సన్నిధికి రావాలా ప్రభా దేవాసూ ప్రభ వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తుండ్రి నీకేళ్ళి కలిని బంధనాలు ప్రభా దేవాసూ ప్రభ ప్రతిరోజు ప్రభా నీ రుదయాన్ని సంతోషపరచాల్సింది పోయి ప్రభా మరి కూడా ప్రభా నీ రుదయాన్ని దుఃఖిస్తున్నందుకు క్షమించమని నీ సన్నిధులు వేడుకొంచడం తండ్రి నీకే బంధనాలు తండ్రి కృతజ్ఞతలు తండ్రి సర్వశక్తి మంతురా నీకు బంధనాల తండ్రి దేవాయసు ప్రభ ప్రతి బిడని కూడా క్షమించి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవాయసు ప్రభ మరి ఆ యొక్క గొప్ప జనాన్ని కూడా ప్రభ మీ రక్షణలోకి నడిపించుకుంటండి దేవాయసు ప్రభ లక్షై నాలుగు వేల దీవించండి ఆశించతని నింపండి ప్రభా మరి నీ యొక్క రాకడ ఎంతో సమీపంలో ఉందని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా కాబట్టి ప్రభ నీ యొక్క రాకడ కోసం మీ మంత్రం కనుక్కొని జీవించాలా విశ్వాసంలో మేము మంచులంచ ఎదుగుటకు సామించండి ప్రభావ మాత్మయ జీవితాన్ని మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభావ అనేకులకు నీ నీతిని సత్తాన్ని ప్రకటన చేయడానికి కడవరే వచ్చ మా మీద దక్కు మరించని ప్రభా మేము అగ్ని జ్వాల లాగా మేము తయారు కావాలా మేము అడుగు పెడితే ప్రతి దురాత్మలు పారిపోవాల్సిందే ప్రభా అట్లా మేము తయారు కావాలి ప్రభా మమ్మని వాటికి గజ్జ గజ్జ వనకాల ప్రభా అట్లా మేము అందరం తయారు కావాలి ప్రభా యేసు ప్రభా కేఎం గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని మీరు దీవించండి ఆశించేత నింపండి వాళ్ళ సేవ జీవితాన్ని ఫలిపరితాన్ని దని ప్రభా దేవం అందరికీ గొప్ప విజయం అనుగ్రహించి మరిన్ని యొక్క రాకరికి ప్రభా అందరినీ చేర్చుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి మన ప్రభా నేసుక్రీస్తు కృప కనికరము ప్రేమా సమాధానం నడిపించు మనందరికీ చెబిపి ప్రతి ఒక్కరికి మనం ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించింది కాబట్టి